స్తమేరాజం బ్రహ్మణా బ్రహ్మణాను వన్నోదసాగరం శ్రీమహాగ్రాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతే గురుపరంపరా దిభుమా దయతనం శ్వ ముండకృష్ణుంటే ఒకటి ఉన్నది ఆ ముండకోపనిషత్తులోనే ఆ వాక్యాన్ని ఇక్కడ విచారం చేస్తాను ఇంతకుముందు ఎత్తదద్రేశ్యమగ్రాహ్యం అనే వాక్యం అది కూడా ముండకోపనిషత్తులోదే దాని విచారం మనం చూసాం అదృశ్యత్వాధికరణము అని ఎద్దధికరణం అది అయింది కదండి ఇక్కడ అధినిషత్వాధికరణం అయింది అనే నాకు గుర్తు ఓకే ఇప్పుడు ముందగోపనిషత్తులోని మరొక వాక్యాన్ని విచారం చేసే అధికరణం ఇది ద్యు ధ్వా ద్యు దకారం దగ్గర యావత్తు ధకారం దగ్గర వావత్తు విడదీస్తే ద్యు భూ ఆది ద్యు అంటే ద్యులోకము భూ అంటే భూలోకము మధ్యలో భువర్ లోకముల్లోకములు ఆది శబ్దం చేత ఇంకా ఏదైనా లోకాలు ఉంటే వాటిని కలుపుకోండి ఒక మూడు అనొచ్చు లేకపోతే ఏడు అనొచ్చు లేకపోతే పద్నాలుగు అనొచ్చు ఎన్నంటే అన్నీ వేదంలో మూడు అంటారు ఉపనిషత్తుల్లో మూడు అంటారు ఉపాసకులు కానీ ఏడు చేశారు మూడిని ఏడు ఉపాసనలో భాగంగా పౌరాణికులు పద్నాలుగు చేశారు కాబట్టి మున్లోకాలన్నా ఏడు లోకాలన్నా మీకు అన్నీ వినపడతాయి ఏడేడు లోకాలు అనే అంటే అది పద్నాలుగు అయినారు మీరు ఇవన్నీ కూడా ఒకే బ్రహ్మాండాన్ని చెప్పే పద్ధతి ఈ బ్రహ్మాండానికి యు ఈ లోకాలకు ఆయతనం అంటే ఆలంబనము వాటికి ఆలంబనం ఉండాలి కదా మీ ఆలంబనం దృష్టి ఎలా వచ్చిందంటే ఈ ఆకాశంలో ఉన్నాయని నేను మీరు ఆకాశంలో ఏది పెట్టినా పడిపోతుంది ఏదే ఉండదు అలా పెడితే పడిపోతుంది ఏదో ఒక ఆలంబనం ఉండాలి కాబట్టి కాబట్టి ఈ చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు భూగోళం కూడా ఆకాశంలోనే ఉంది కదా ఏదైంటుంది వీటికి ఆలంబనము అని ఆ విధంగా దాన్ని భావన చేసినట్టుగా కూడా మనం అనుకోవచ్చు ఎనివే ఈ యు అంటే సకల లోకములకు ఆయతనము అంటే ఆలంబనము ఏది ఆలంబనము అనేది ఇక్కడ చర్చ బ్రహ్మ అనే పదం అనువృత్తమవుతుంది ఈ దుర్లోకములకు ఆలంబనము బ్రహ్మ జుబ్తనం బ్రహ్మ ఎందువల్ల స్వశబ్ద బ్రహ్మను బోధించే శబ్దముతో ఆ విధంగా శృతి వర్ణించింది కనుక మీరు అక్కడుండే శబ్దాలన్నింటినీ పరిశీలించి వాటి తాత్పర్యోదాన్ని తెలుసుకుని ఓహో ఇది బ్రహ్మ అని మీరు అంత కష్టపడాల్సిందేమీ లేదు స్వశబ్దం అంటే తనను బోధించే శబ్దముతో అక్కడ శృతి చెప్తోంది కాబట్టి ఈ ముల్లోకములకు ఆలంబనము పరబ్రహ్మయే సూత్రం ధ్యాయతే అధికరణం మొదలుపెట్టగానే విషయవాక్యం కావాలి విషయవాక్యం ఎలా తెలుస్తుంది సూత్రంలోనే సూచించబడుతుంది సూచనా సూత్రం సూత్రం సూచిస్తుంది మీకు సూత్రం చూస్తే ద్యులోకము భూలోకము వీటికి ఆయతనము ఎక్కడుంది ప్రసక్తి అంటే మీకు వెంటనే ఉండటంలో ఉండే వాక్యం గుర్తుకొస్తుంది వెంటనే గుర్తుకొస్తుంది ఇది ఎలాగంటే ఓ మాట చెప్పి ఇది ఏ పద్యంలో ఉంది చెప్పండి సో జనించు జనించు ఏ పద్యంలో ఉందో చెప్పండి అరే డాక్టర్ మనం ఏమని చే ఆ రకంగా ద్యుభూ ఆయతనం అనగానా పృథివీ చాంతరిక్ష అదే వాక్యము అని అలాగ సూచించబడుతూ ఉంటుంది ఇదం శ్రూయతే అంటే ఈ వాక్యము మనకి వినబడుతూ ఉన్నది శ్రూయతే అంటే శృతిలో ఉన్నది వాక్యము ఏమిటంటుంది అంతరిక్షమో మనస్స ప్రాణశ్చతమే వైకంజాన ఆత్మానం అన్యా వాచో విముంచమృత సేతుోపనిషత్తులో రెండో టూ వన్ ఫైవ్ అని ఇచ్చారు టూ కదా సో ఆ ముండటంలో ఆ ఖండలో ఆ మంత్రం ఈ మంత్రంలో ఎలా చెప్పారంటే ఈ ముల్లోకాలని విడివిడిగా ఈ లోకం ఆ లోకం అని కాకుండా ఈ ముల్లోకముల రూపంగా ఉన్న విరాట్ పురుషుల్ని చెప్తున్నారు విరాట్ యొక్క వర్ణన అంటే ఇప్పుడు పురుష సూక్తము అని మీరు వినుంటారు అక్కడ పురుషుడంటే ఎవరు ఒక ఆయన నిలబడి ఉంటాడు ఆయన పురుషుడు ఎవడైనా అంటే పురుషుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు అంటే ఆయన నిలబడేదే ఈ లోకము ఈ బ్రహ్మాండము అది పురుషుడంటే ఇవన్నీ ఇలా ఉండగానే ఆయన ఎక్కడో నిలబడ్డాడని కాదు ఆయన నిలబడి ఉండడమే ఈ బ్రహ్మాండము అంచేతనే ద్విలోకము ఆయనకి శిరస్సు అవుతుంది భూలోకము ఆయనకి పాదాలవుతాయి అంతరిక్ష లోకం ఆయనకి ఉదరం అవుతు ఉదరం అంతరిక్షం ఉదరమవుతుంది సో ఈ విధంగా ఆయన కళ్ళు సూర్యచంద్రులు అవుతాయి అని వర్ణిస్తాం దీన్ని విరాట్ పురుషుడు ఏమండి కాస్మిక్ పెర్సన్ అనమాట అయితే విరాట్ పురుషుడు అంటే కాబట్టి బ్రహ్మాండము ఇది జడమైన బ్రహ్మాండం కాదు ఇది ఒక చేతన పురుషుడు అది పురుష సూక్తం ఉంటాయి ఇది ఒక చేతన పురుషుడు ఈ మరైతే ఈ బ్రహ్మాండమే పురుషుడైతే పురుషుడికి స్థూల దేహం ఉంటుంది మనస్సు సూక్ష్మదేహం ఉంటుంది ఆత్మ ఉంటుంది మూడు ఉంటాయి పురుషుడికి మీరు పురుషుడండి పురుషుడు అంటే వ్యక్తి వ్యక్తికి స్థూల దేహం ఉంటుంది సూక్ష్మదేహం ఉంటుంది ఆత్మ ఉంటుంది మూడు ఉంటాయి త్రీ లెవెల్స్ ఉంటాయి మరి ఈ పురుషుడికి కూడా మూడు లెవెల్స్ ఉండాలి అసలు మనకి ఏది ఉంటే అవన్నీ అక్కడ ఉంటాయి ఈ పురుషుడికి స్థూల దేహం ఏమిటంటే ఈ స్థూల జగత్త పురుషుడికి స్థూల దేహము అంటే భూలోకము అంతరిక్ష లోకము ద్యులోకము ఇది ఆయన యొక్క స్థూల దేహము ఆయనకు మనస్సు ఉండాలి కదా ఉంది ఆయన మనస్సే మనందరి మనస్సు హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ And that is same as the cosmic consciousness. I have a bird, but we can't find it. If the bird is found to exist, we will not be able to thread all the repairs. What I am not interested in seeing is, not only the foundation of your mind, but my mind is... But what I am not interested in? The foundation is… So, there is a difference in superficial proficiency, the foundation is same. Therefore, so యూనివర్సల్ మైండ్ ఒకటి ఉన్నది ఎలా తెలుస్తుందంటే అదే మీలోనూ నాలోనూ సకల ప్రాణులలోను ఆ మైండే ఉన్నది చెట్టు చేమల్లో కూడా ఉంది ఆ మైండ్ ఆ యూనివర్సల్ మైండ్ అది ఆ విరాట్ పురుషుని ఎందుకు గలదు అక్కడికి మీకు పెర్సన్స్ పూర్తయింది అక్కడ ఇప్పుడు ఆ మంత్రులు చూస్తే యస్మిన్ యవనీయములు ద్యౌహు పృథివీచ అంతరిక్షం అంటే విరాట్ పురుషుడు ఉల్లోకముల చేత నిర్ధారింపబడే విరాట్ పురుషుడు ఓతం ఓతప్రోత భావముతో ఉన్నాడు అంటే పడుగు పేకవలే విడదీయరాని విధంగా ఈ విరాట్ పురుషుడు యవనీయందు ఉన్నాడు కేవండి ఆ తర్వాత మనహ మనస్సు ఓతం అంటే కాస్మిక్ మైండ్ యవనీయం ఏ తత్వమునందు ఓతప్రోత భావముతో ఉన్నదో ఎస్మిన్ మనహం సహ ప్రాణ సర్వై ప్రాణము అంటే ఇంద్రియము ఇంద్రియము ప్రాణము అంటే సో కళ్ళు చేతులు అన్ని ఇంద్రియాలు పదింద్రియాలు వచ్చేస్తాయి ప్రాణశబ్దం చేయాలి దశేంద్రియాలు మనస్సు వేరే పెట్టారు కాబట్టి ఈ పది ఇంద్రియములతో కూడి మనస్సు యవనియందు ఏ పరమా ఏ ఏ దేనియందు వతప్రోతముగానున్నదో ఓకే ఈ ఓతప్రోతము అంటే పొడుగు పేకానం ఇంకా విడదీయలేదు మీరు పొడుగు పేకానం అలా కలిసిపోయాడు ఇంటర్ప్రెనిటరేటింగ్ ఈస్ ది రైట్ వర్డ్ సో ఆ విధంగా అది ఏ విధంగా కాబట్టి విరాట్ పురుషుడు విరాట్ యొక్క అంతఃకరణము సూక్ష్మరూపమైన దానికే హిరణ్యగర్భుడు అంటారు స్థూల దృష్టిగా చూస్తే విరాట్ సూక్ష్మదృష్ట్యా హిరణ్యగర్భం కాబట్టి విరాట్ తత్వము హిరణ్యగర్భతత్వము ఏ పరబ్రహ్మ ఎందు భావముతో ఉన్నదో తమేవ ఏకం జానత ఏకం అద్వితీయమైన తమేవ ఆ తత్వాన్ని ఆ పరబ్రహ్మను మాత్రమే తెలుసుకోండి కొంతమంది విరాట్ని తెలుసుకుంటారు విరాట్ని ఆరాధిస్తారు ఉపాసకులు వీళ్ళందరూ ఉపాసకులు ఉపాసకులు ఏం చేస్తారంటే విరాట్ వరకు వీళ్ళే అయిపోతారు ఆ విరాక్తే సరళం అంటూ ఉంటారు స్థూల పృథివీ దేవత ద్యులోకము స్వర్గము అక్కడికి చేరుకోవడము వైకుంఠలోకము అక్కడికి చేరుకోవడము అక్కడ లోకం ఉంటుంది అంటే వీళ్ళందరూ స్థూల జగద్ూపంగా ఉండే ఈశ్వరుని ఆరాధిస్తున్నారు విరాట్ ఉపాసకులు తర్వాత మనశ్చ హిరణ్య గర్భోపాసకులు మొత్తం వైదిక మతాలన్నీ కూడా హిరణ్య గర్భుని దగ్గర ఆగిపోతాయి హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తారు వైదికులు అలా ఉండేవారు పురాణంలోకి వచ్చేప్పటికీ ఈ హిరణ్య బ్రహ్మదేవుడైనాడు బ్రహ్మదేవుడయ్యి ఆ బ్రహ్మదేవుడికి ఇంకా దేవి శివుడని ఇంకా అలా తోడు చేసి పురాణ ఉపాసనలు అలాగా మనకు కనపడతాయి అటన్నిటి కూడా మీరు ఆ పరమాత్మను అంతర్గతం చేసుకోవాల్సి ఉంటుంది కానీ హిరణ్యగర్భుని ఆరాధిస్తారు హిరణ్యగర్భుని యొక్క ఉపాసన వైదికమైన ప్రముఖమైన ఉపాసన అయితే వేద ఉపాసనలలో హిరణ్య గర్భోపాసన ఉన్నప్పుడు మరి పురాణం దగ్గరికి వచ్చేప్పటికి అలా ఎందుకు వచ్చిందంటే ఓ కథ అర్థం వచ్చింది ఒక కథ పురాణం ఎలా ఉంటుందంటే ఒక కథ ఉంటుంది ఆ కథ మొత్తం అంతా తల్లకిల్లు చేసి ఆ కథ ఏమిటంటే బ్రహ్మదేవుడు అసత్యం చెప్పాడు కథ లోకానువాదం లోకంలో అందరూ అసత్యం చెప్తూ ఉంటారు ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆయన పెద్ద మనిషి ఉండే అని ఆయన కూడా అసత్యం చెప్పాడు అని తెలుస్తుంది మామూలుగా అందరూ అసత్యం చెప్పిన దానికి ఆఫ్ విలేజ్ ఆ గ్రామం గ్రామ ప్రెసిడెంట్ అసత్యం చెప్పాడంటే అది కూడా ఆయన అబద్ధమైన అని విదూరంగా చెప్పుకుంటాడు అదే ఆయనకి మళ్ళీ ఓటు వేయరు అలా అయిపోయింది బ్రహ్మదేవుడి యొక్క గోళ ఆయన అసత్యం చెప్పాడో ఒక కథ వచ్చింది ఈ కథ కూడా ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడి కంటే శివుడు గొప్పవాడని చెప్పడం కోసం పెట్టాడు ఆ కథ ఎవడో అందుకోసం వచ్చింది అది కూడా ఎక్కడ శివపురాణంలో ఉంది శివపురాణం ప్రామాణికం కాదే కాదు అసలు ప్రామాణిక పురాణం కింద తీసుకొని తీసుకోరు ఈ మాట కనుక మా జీఎన్ స్వామి విన్నారంటే నాకు పెద్ద ఊరేగింపు ఉత్సవం చేస్తారు అమ్మా ఎంత మంచి మాట చెప్తున్నారు రా వాళ్ళ దగ్గర చెప్పదు మీరు ఈ దగ్గరే చెప్పాడు వాటెవర్ కానీ మరి వేదంలో అలా కాదు వేదంలో హిరణ్య ఎందుకంటే ఏది హిరణ్య గర్భుడు అదే బ్రహ్మదేవుడు అది ఆ కాంబినేషన్ హిరణ్య గర్భుని యొక్క ఉపాసన వేదాల్లో ఉన్నది వైదిక మతాలన్నీ కూడా ఆ హిరణ్య గర్భున్నే అనేక రూపాల్లో ఉపాసన చేస్తూ ఉంటారు ఈ అగ్ని వాయువు ఇంద్రుడు వరుణుడు ఇత్యాది దేవతల ఉపాసనలన్నీ ఆ హిరణ్య యొక్క ఉపాసనే ఈ దేవతలన్నీ ఆ హిరణ్య యొక్క అంగములు అని ఈ విధంగా ఉన్నది కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆ హిరణ్య గర్భుడు విరాట్టు సహా ఏ తత్వమునందు ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకో తమేవ ఏకం జాంత ఎందుకంటే విరాట్ హిరణ్య గర్భుడు వీటన్నిటి ఎందు అనేకత్వం ఉంటుంది హిరణ్య గర్భులలో ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి అనేక దేవతలు ఆయనకు అంగాలుగా ఉంటారు ఈ జగత్తంతా కూడా ఆయన ఎందు విరాట్ అంటే కూడా మూడు లోకాలు భేదపూర్వకంగా ఉంటుంది ధర్మనంతా కూడా అనేకత్వంతో నుండి ఉంటుంది ఈ అనేకత్వము దగ్గర అయిపోతాయా ఈ అనేకత్వానికి మూలంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను ఏకం దానిని మాత్రమే నీవు తెలుసుకో జానత అది ఎలా తెలుసుకోవాలి ఆత్మ ఆత్మరూపంగా తెలుసుకో అంతేగాని భిన్నంగా తెలుసుకోమని కాదు ఆత్మరూపంగా తెలుసు అది స్వశబ్దం ఇక అన్యాహ వాచో వించత మిగతా కబుర్లన్నీ కట్టిపెట్టాయి వాచ అంటే ఏ వాక్కులు శృతి వాక్కులే ఇక్కడ శృతి కదా అది మిగతా శృతి వాక్కులు అనవసరం కట్టిపెట్టేసే అక్కడ ఇప్పుడు గీతలో కూడా శృతి విప్రతిపన్నాయి శృతి అక్కడ శంకర్ల వస్తారు టీకాకారులు కూడా స్పష్టం చేస్తారు వేదంలోనే అనేకములైన దేవతలు అనేకములైన కర్మలు అనేక కామనలతో తీర్చుకోవటానికి అన్నట్టుగా వర్ణిస్తారు అవన్నీ వినేప్పటికీ మీ మత అంతా కూడా చల్లా చెదరైపోతుంది ఏదో ఉంటాడు ఏదో రోగంతో సతమతమవుతూ ఉంటాడు ఈ రోగం అనేది ఉంటుంది దీన్ని మనం యాక్సెప్ట్ చేసి దానికి కావాల్సిన ముందు ఈ దేహం శాశ్వతంగా ఉండేది కాదు మన స్వరూపం లేనే ఉన్నది దానికి మనం కృషి చేసుకోవాలి అనుకున్నవాడు స్థిరంగా ఉంటాడు వాడికి ఒక స్థైర్యం ఉంటుంది కానీ లోకంలో అందరూ అలా అనుకోలేరు లోకంలో జనులు ఎలా ఉంటాడంటే చాలా మహా సంసార భారం కింద అదిగిపోతూ ఆ సంసారపు బరువుని వాళ్ళే సృష్టించుకుంటారు దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకుండా శ్లేష్కంలో పడ్డా ఏగలాగా గిలగిలలాడుతూ ఉంటారు సంసారం అటువంటి సంసార రోగం వస్తే వాడు మరింత కృంగిపోతాడు యువనంలో ఉండగా అన్నీ నడిచిపోతుంది బాడీ క్రాష్ అవుతుంది క్రాష్ అయినప్పుడు ఇంకా వాడు ఏమీ చేయలేడు ఈ వాడిని ఎవడో చేయబట్టుకుని ఇటువంటి తీసుకెళ్ళాలి ఇంక వాడేం చేస్తాడు ఊరికే నోరు ఉంటుంది తప్ప వీడత అవయవాలు ఏ ఉండవు సో వీడి నోటికి ఎవడో పట్టించుకోకూడదు మిగతా అవయవాల్లో శక్తి లేని నోటిని ఎవడో పట్టించుకోకూడదు దాంతో వీడు ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు ఇది ఇది లోకల్లో పరిస్థితే ఏదో రోగం వస్తుంది రోగం వచ్చినప్పుడు వాడికి వినబడుతుంది నువ్వు ఈ హోమం చేస్తే రోగం తగ్గుతుంది వెళ్ళిపోయా హోమం చేసేస్తాడు సుదర్శన హోమం చేస్తే రోగం తగ్గుతుందంటే ఏమిటి అసలు సుదర్శన ఏమిటి అది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అవి అయినా కూడా పర్వాలేదు రోగం తగ్గుతుందన్నారు కదా చేలో ఈ లోపల క్రిస్టియన్ మిషనరీ అవ్వడం మా దగ్గర ఆయిల్ ఉంది ఇది వేసుకుంటే నీకు రోగం తగ్గుతుందంటే అడిగిపోతాడు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని దాన్ని మరో దాన్ని మరో దాన్ని ఎందుంటే అన్నీ పట్టుకుంటారు ఈ లోపల దర్గాలు కళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఏమో చుట్టూ తిరిగేసి చాదరు కప్పేస్తాక వస్తారు రోగం తగ్గుతుందంటే బాబాకి వెళ్ళిపోతే రోగం తగ్గుతుందంటే బాబాకి వెళ్ళిపోతాయి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి ఎందుకంటే మనిషి నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు బిహేవియర్ అలాగే ఉంటుంది సో ఈ విధంగా శృతి విప్రతిపన్న మనస్సులో స్థైర్యం లేదు అనేకం వినబడుతూ ఉంటాయి వేదమంత్రాల్లో కూడా వాయుదేవత గొప్పది అగ్నిదేవత గొప్పది ఈ దేవత గొప్పది ఆ దేవత గొప్పది ఈ దేవతను ఆరాధించి ధన్వంతురిని ఆరాధిస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటే ధన్వంతరి ఆరాధన మొదలు ఆరోగ్యం భాస్కరాది చేతనది పక్కన పెట్టేస్తారు ధన్వంతు వెంటబడతారు ధన్వంతర జీవితలో కలశం ఉంటుంది ఆ కలశంలో అమృతం ఉంటుంది అది మనకి ఇస్తాడు మనం అవతరిగిపోతుందని ఆ రకంగా ఓ ఫోటో పెట్టుకుని కాబట్టి మనుషులు ఈ విధంగా శృతి విప్రతిపన్న విని విని విని కూడా కల్లోలంగా చేసుకుంటారు ఇంట్లో సత్యాసత్యాల ప్రసక్తే ఏమీ లేదు విద్యా జగత్తులో దేన్ని మీరు సత్యమని అసత్యమని వర్ణించటం కూడా అనవసరం వాటిల్లో కొన్ని సత్యాలు ఉంటే ఉండచ్చు సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టేయండి అన్యాహ వాచో విముంచత వీటి వల్ల మీరు కల్లోలవైపోతారు తప్ప మీకు సుఖం ఉండదు మీరేం చేస్తారంటే ఆత్మానమేవ ఏకం జానత అన్యా వాచో విముంచత ఎందుకంటే అమృతస్య సేతు ఏషా ఈ ఆత్మ ఏదైతే విరాట్కృష్ణకు హిరణ్యగర్భనకు కూడా ఆయతనమై ఉన్నదో అయ్యి ఆత్మ ఆత్మ అంటే పరబ్రహ్మ అమృతస్య సేతు అమృతస్య అంటే భావార్థక పదం వస్తువుని చెప్పే పదం కాదు అమృతము అని ఒక అలా దాన్ని చెప్పే పదం కాదు భావార్థక పదం అంటే అమృతత్వస్య అని అమృతత్వం ఒక స్టేటస్ అని చెప్పే పదమే తప్ప ఒక వస్తువుని చెప్పేది కాదు కాబట్టి మరణము లేని స్థితిని అంటే మోక్షము అమృతత్వము ఇమ్మోర్టాలిటీ మోక్షము దానిని దానికి ఈ బ్రహ్మ సేతు బ్రిడ్జి బ్రిడ్జ్ అంటే ఏం చేస్తుంది మిమ్మల్ని తీసుకెళ్తుంది అలాగే ఈ ఈ మధ్య వినాశీలమైనటువంటి ఈ సంసారం నుండి ఆవలి వైపుకి ఈ ఆత్మస్వరూపం మిమ్మల్ని తీసుకుపోతుంది అది అది వాక్యం దీని మీద విచారం ఓకే ముందు అసలు వాక్యం స్పష్టంగా తెలియాలి అత్ర్యుప్రభృతీనా కోతత్వచనా ఆయతనం కించిత్ అవగమ్యతే ఈ ఆయతనం అనే మాట సూత్రంలో లేదు సారీ మంత్రంలో లేదు ఎక్కడ మీకు ఆయతనం అనే మాట లేదు సూత్రకారులు పెట్టాడు అంట ఆయన ఎందుకు పెట్టాడంటే ఓతత్వ వచనాత్ ఆయతనం సూ శ్లోకంలో మంత్రంలో ఓతమ్మనుంది ఎక్కడైనా సరే ఓతమ్మని ప్రోతం కూడా తెచ్చుకోవాలి ఓతప్రోత భావంతో ఉన్నది ఎప్పుడైనా సరే ఓతప్రోత భావంతో దేని అది ఆయతనం అవుతుంది మీరు కిందకు వెళ్ళినా పైకి వెళ్ళినా ఎక్కడ ఉంటారో అదే మీ నివాస స్థానం అవుతుంది ఇటు దాంట్లోనే ఉంటారు ఈ పొద్దున్నైనా సాయంకాలం అయినా దాంట్లోనే తిరుగుతూ ఉంటారు అది మీ నివాసం అవుతుంది అనివే ఒకతప్రోతం అంటే పడుగు పేక వీటన్నిటికీ కూడా ఆ దారమే ఆయతనము కాబట్టి దారము ఒక వస్త్రానికి దారము ఆయతనము కాబట్టి ఎక్కడైనా సరే ఒకతప్రోత భావం మీకు చూపించబడింది అంటే అది ఆయతనము అని తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా ఆయతన శబ్దాన్ని సూత్రకారులు ప్రవేశపెట్టారు దాంట్లో ఈ శ్లోకాన్ని బట్టి అత్ర ఎదేతత్ దిప్రహృతీనాం ఆయతనం ఈ లోకము మొదలైన వాటికి ఏఈ ఆయతనము గలదో ఆశ్రయము ఆయతనము అంటే ఆశ్రయము ఆడంబము ఈ ఆయతనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి మీరు మంత్రంలో లేదు కదా అంటారేమో ఓతత్వవచనాత్ ఆయతనం ఈ ముల్లోకములకు ఓతప్రోత భావమది అని చెప్పబడింది కాబట్టి అది ఆ ఓతప్రోత భావము అంటే ఆయతనమే అటువంటి ఆయతనము ఎదో ఒకటి ఉండాలి మీరు ఈ పూజలు వి ఆయతనం ఆయతనవాన్ భవతి అని పదిసార్లు అంటారు ఆయతనం విజయం మా దగ్గర ఒక పెద్ద విద్వాంసులు ఒక ఆయన ఉంది కదా ఆయన ఆయన ఎవడు పిలిచేవారు కదా పెద్ద విద్వాంసులు ఎప్పుడు పిలవకూడదు ఎందుకంటే మనం చేసి ఈ చిల్పి చేష్టలకి లేకపోతే అవకతవక పనులకి అన్నిటికీ ఆయనేమో పుల్ల వేస్తూ ఉంటారు ఇది ఇలా అలా చేస్తాం దూరంగా పెడితే మంచిది ఆయన్ని పిలిచారు పిలిచి వీళ్ళు మొదలుపెట్టారు ఆయతనవాన్ భవతి ఆయోతనవాన్ ఎందుకురా మీరు ఈ ఇలా మళ్లించి ఎందుకని అడిగారు ఎవరు చెప్పారు రా మీకు ఇలా చెప్పమని ఈ సందర్భంలో ఇవి చెప్పాలి అని ఎక్కడా లేదు అలాగా నాకు తెలిసి మీరు ఎక్కడ ఇందుకు చెప్తున్నారు మీకు ఆ వాక్యం ఏమిటో వాళ్ళు ఏమిటి అడిగాడే ఏమో తెలియదు అండి బాబు మీరు వెళ్దారు వెళ్ళారు వాళ్ళ దాన్ని వాళ్ళు చెప్పాడు తర్వాత ఆ చెప్పడం కూడా ఇలాగా లైన్లు పెట్టేసి ఆ యత వా అనుభవతి అని గట్టిగా చెప్పేస్తాం అవి మీరు పోయా క్యా వట్ ఈస్ గోయింగ్ గా నోట్ బాదర్ బోట్ ఆనివే ఈ ఆయతరము అన్నది వైదిక నామే ఆశ్చర్యము ఆలంబనం మనిషి ఒక ఆశ్చర్యం ఆలంబనం లేకుండా తెగిన గాలి తిరుగుతూ ఉంటాడు కఠీ పసంగ విన్నారా అప్పుడే ఇటుపోతుంది గాలి ఇటుకుంటుంది కఠీపం దానికి ఒక స్థిరమే ఉంది సంసారం అలాగే ఉంటాడండి ఈ సంసారము చాలా హా చాలా దుఃఖాన్ని ఇస్తుంది మనిషి మనిషికి విశ్రాంతినిమ్మ చాలా నిజంగా కాబట్టి ఆయతనం కోసం ఏదైనా ఒక అలంబనం దాన్ని పట్టుకుంటే ఇంకా మనం చూసుకోక్కర్లేదు మానసికంగా ఫిజికల్గా కాదు సైకలాజికల్గా సంథింగ్ యూ వాంట్ టు డిపెండ్ అప్పం మనం వేటి మీదనో డిపెండ్ అవుతాం డబ్బు మీద డిపెండ్ అవుతాం అది ఆయతనం కానే కాదు అది పోగేశాక తెలుస్తుంది అదే దీనివల్ల ఏం ఉపయోగం లేదు పోగేస్తున్నప్పుడు తెలియదు తర్వాత ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఆయతనం అనుకుంటారు కానీ తర్వాత స్లోగా తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళందరూ వీడిని ఆయతనం అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నాకు రోగం వస్తే సేవ చేసేందుకు నా బాధ్యత ఉంటుంది అని ఇంటి పట్టుకుని వెళ్ళడతాడు వెళ్ళాడి వెళ్ళాడి వీడేంటి వీడికి రోగం వచ్చినప్పుడు ఆమె సేవ చేయటం కాదు ఆవిడికి రోగం వచ్చింది ముందు వీడి సేవ చేస్తూ ఉంటాడు చేశాడు ఎవరికి ఎవరు చేసినా తప్పు లేదు ఆయుతలం ఏమి ఉండదు అది నా ఆశ్రయం సంసారం చాలా కష్ఫలంగా ఉంటుంది అంటే మనస్సును కలుషీకృతం చేసే భాష్యతారులే వదిలిస్తారు మనస్సును చాలా కలుషితం చేసేస్తుందండి ఈ సంసారంలో ఎంత కళ్ళ కట్టినట్టు వర్ణిస్తారు కాబట్టి ఆయతనం కోసం మనిషి కంటాలు పడుతూ ఉంటాడు ఈ పూజలోవి చేస్తూ ఉంటారు దేనికోసం చేస్తున్నారు అంటున్నారు ఏదో ఒక ఆయతనం దొరుకుతుందేమో ఆశ ఈ చుట్టుముట్టు మనకు మనకు ఆయతనం అలాగూ కాదు ఏదైనా ఈ దేవుడు ఏదో రూపంలో ఆయతనం మనకి లభిస్తుందేమో మనిషి ఎదురు చూస్తూ ఉంటాడు అయితే వీడి ఆయతనం కోసం వెతుకుతున్నంతసేపు అది దొరకలేదు అది ఆత్మరూపంగా ఉంటుంది ఆత్మానమేవైతుంది జానత సో ఆత్మనాత్మానం ఉద్ధరే నిన్ను నువ్వు ఉద్ధరించుకో బయటకు వెతకడం మానే ఇది ఉపనిషత్తు యొక్క విచారం దేవుణ్ణి వెతికినా ఆయతనాన్ని వెతికినా శాంతిని సుఖాన్ని ఆనందాన్ని అమృతత్వాన్ని దేనిని వెతికినా నీలోనే వెతుక్కో అన్నది ఈ పెద్ద మార్పు పెద్ద పరివర్తన ఎనీవే అదిగో ఆయతనం ఉన్నది ఈ జూ భూ ఇత్యాది లోకములన్నిటికీ ఏదో ఒక ఆయతనము గలదు అది ఏదన్నది ఇంకా నిర్ధారణ చేద్దాము అది ఏదో ఒకటి ఉన్నదని మనకు తెలుస్తోంది ఆ శ్లోకాన్ని బట్టి తత్కం పరం బ్రహ్మ సత్ ఆహోస్విత్ అర్థాంతరమి సందేహ్యతే ఇప్పుడు ఆయతనము నిర్గుణ పరబ్రహ్మయా ఎందుకంటే సగుణాలన్నీ చెప్పేశారు విరాట్టు సగుణం చిరంగగర్భుడు సగుణం ఆ సగుణము దేనీయందు ఓతప్రోత భావంతో ఉన్నదో అని అంటుంటే అది నిర్గుణం అవుతుంది ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మయా ఆయతనము లేక ఇంకోటేదేనా ఇంకోటేదేనైనా ఆ మంత్రంలో ఆ మంత్రము ఆ సర్వానికి ఆయతనంగా పరబ్రహ్మని ప్రతిపాదిస్తోందా లేక మరొకదాన్ని దేన్నైనా ప్రతిపాదిస్తోందా అని ప్రశ్న ఇది సందేహ్యే అని సందేహం వస్తుంది ఇప్పుడు ఆ సందేహాన్ని తీర్చడం కోసం ఈ అధికరణం ఆరంభమవుతుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి ఈ ముల్లోకాలకి అధిష్టానము ఆయతనము ఏది అని మీరు ఎవరినైనా అడిగారనుకోండి వాళ్ళు వెంటనే వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉన్న సంస్కారాన్ని బట్టి చెప్తారు ఇప్పుడు రాముడిని పూజించేవాడు ఆ మా రాముడేనండి అంట కృష్ణుని పూజించేవాడు కాదండి మా కృష్ణుడు అండి అంట ఆ చిత్రం ఏంటంటే దశావతారాలు విష్ణువు కావు దశావతారాలు కృష్ణునివి దశావతారాలు విష్ణువి అని చెప్పే అది రామానుజ మతం ఈ అవతారాల్లో మళ్ళీ ఇన్ని భేదాలు ఉన్నాయి రామానుజ మతం ఏమిటంటే శ్రీకృష్ణుడు కాదు నారాయణుడు వైకుంఠ నారాయణుడు భూలోకంలో ఉన్న శ్రీకృష్ణుడు కాదు వైకుంఠంలో ఉండే నారాయణుడు ఆ వైకుంఠంలో ఉండే నారాయణుడు మూలం అక్కడి నుంచి ఈ శ్రీకృష్ణుడు వచ్చాడు నువ్వు ఈయన ఆయన వీలయడానికి వీల్లేదు ఇది రామానుజ సిద్ధాంతం ఆ బేసిస్ మీద ఉంటుంది ఏమండి ఈ వల్లభ సంప్రదాయం పుష్టి మార్గం అధినం నారాయణుడేవిట ఏం నారాయణుడు ఇక్కడ వచ్చిన వాడు అని వాళ్ళంతా కృష్ణుడు చుట్టూ తిరుగుతారు అంటే జయదేవుడు కూడా దశావతారాలు కృష్ణుడు అవతారాలు అంటే ఒడిస్సా వెళ్ళి దశావతారాలు శ్రీ విష్ణు అవతారాలు అంటే విష్ణు హూ ఇస్ హీ అని శ్రీకృష్ణుడు అవతారం శ్రీకృష్ణుడే దశావతారాన్ని ఎంట్లో కృష్ణావతారం ఒకటి అది పూర్ణావతారం మిగతావన్నీ అంశావతారాలు అంచేత రాముడు ఇన్ఫీరియరు కృష్ణుడే రాముడు వన్ ఆఫ్ ది అవతారాస్ అదే శ్రీకృష్ణుడు ఈజ్ ది అవతారి ఆల్ అవతారాస్ బిలాంగ్ టు హెన్ హౌ కెన్ యూ కంపేర్ వన్ విత్ ద హోల్ సో ఈ రకంగా వ్యాఖ్యానాలు కాబట్టి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇక్కడ ఆ నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మయే ఆత్మరూపంగా ఇప్పుడు కృష్ణుడు అవతారాలు నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడంటే ఇంకా ఆత్మ అనే మాట ఎక్కడుందండి అక్కడ ఆత్మ అనేదంతా భేదపూర్వకంగానే ఉంటుంది అలా కాదు ఆత్మరూపంగా పరబ్రహ్మయే ఆయతనము అని ఇక్కడ చెప్తున్నారా లేక మరొకటదేనైనా ఆయతనమే అనే సందేహం ఈ లోపల సాంఖ్యులు ఉంటారు వాళ్ళు అంటారు ఇవేండాదం లేళ్ళ ఈశ్వరున్నే ఒప్పుకోరు ఈ ముల్లోకాలకే ఆయతనము ఆ ప్రధానము వాళ్ళు జడవాదులు అది అదే ఆయతనం మీరేమో ఇలాంటివన్నీ కొత్త కొత్తవన్నీ పెడుతున్నారని వాళ్ళ దెబ్బలాట ఒకటి ఉన్నదేము ఇవన్నీ సెటిల్ చేయటం కోసం ఈ అధికరణం ఆరంభమవుతున్నది తర్థాంతరంకిమీ యతనం సాప్తం ఇక అధికరణ న్యాయాన్ని అనుసరించి మొట్టమొదట విషయవాక్యం చెప్పి తర్వాత సందేహం చెప్పడం అయినది ఇప్పుడు పూర్వపక్షం విషయో విషయశ్చయో పూర్వపక్ష స్తతోత్తరం సో పూర్వపక్షం చెప్తున్నారు పూర్వపక్షం ఏమిటంటే ఆ మంత్రంలో తంత్రంలో ఆయతనం ఏదైతే ఉందో అది కిమపి అర్థాంతరం సార్ అదేదో మరొకటేదో అయ్యి ఉంటుంది మరొక వస్తువు అర్థానికి వస్తువు మరొక తత్వ మీదో అయ్యి ఉంటుంది అంతరా అంటే మరి ఒక మరి యొక్క తత్వమేదో అయి ఉంటుంది అది నిర్విశేష పరబ్రహ్మ కాదు అని వాళ్ళ పూర్వపక్షం ఇది ప్రాప్తం అని వాళ్ళు ముందు పెట్టారు ఎందుకనండి అంటే వాళ్ళు వివరిస్తున్నారు ఇప్పుడు పూర్వపక్షాన్ని బలం చేస్తారు తస్మాత్ అందువల్ల అమృత్యైష సేతు ఇది శ్రవణాత్ ఇది యష ఇది అమృత సేతు అమృతత్వమునకు సేతువు అనుందిగా ఈ అమృత అంటే ఏమిటి అది అమృతత్వం అంటే ఏమిటి అవన్నీ అలాంటి పెట్టండి ఏష సేతు ఇది సేతువు అనుంది సేతువు అని కాబట్టి అది పరబ్రహ్మ కాదు ఎందుకంటే సేతువు ఇక్కడ బిగినా అక్కడ ఎండ్ అవుతుంది పరబ్రహ్మ బిగినయ్యే ఎండ్ అవుతుందా అవ కాబట్టి సేతు అంటున్నా అది ఇది సేతువు అంటున్నారు ఏ ఆయతనమో ఆ ఈ ఆయతనము సేతువు సేతు శబ్దశ్చవడం చేత అది పరబ్రహ్మ నువ్వు అంటున్న నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ మాత్రం కాదు అదేదో ఇంకోటేదో అవ్వాలి అని అర్గుణం ఎందుకని పారవాన్ హి సేతు పారవాన్ హి లోకే సేతు ప్రఖ్యాత ఈ ఎందుకంటే లోకే లోకంలో చూసుకోండి మీరు ఎక్కడైనా చూసుకోండి సేతు పారవాన్ ప్రఖ్యాత సేతువు ఆవలిము గలది పారము అంటే తీరము గలది అని ప్రఖ్యాతి లోకంలో మీరు ఎక్కడ బ్రిడ్జి చూసుకోండి ఇక్కడ షురు అలా వెళ్ళిపోతూ ఉండదు అవతల ఎక్కడకో వెళ్ళి అయిపోతుంది ఎక్కడితో అంతమైపోతుంది బ్రిడ్జి టు నోవేర్ అని అలాస్కాలో ఒకటి ఉంది బ్రిడ్జి టు నోవేర్ అని అమెరికన్ పాలిటిక్స్ మీరు నది ఉంది యువతలు ఏవో కమ్యూనిటీస్ ఉన్నాయి అమెరికాలో కమ్యూనిటీస్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి జనాభా లెక్కలు ఇండియాలో లాగా ఉండవు ఇండియాలో జనాభా లెక్కలు అంటే ఎస్ట్రనామికల్ ఫిగర్స్ ఉంటాయి అమెరికాలో జనాభా లెక్కలంటే ఒక గ్రామం ఉంటుంది రెండు మంది జనాభాని బోర్డు మీద అక్కడే రాసి పెడతాయి ఆ గ్రామ జనాభా అలా ఉంటుంది ఇప్పుడు మా సెలోర్స్ బర్గ్ పెద్ద గ్రామం చిన్న గ్రామం కాదు చిన్న గ్రామాలు ఏవో కొన్ని ఉన్నాయి మాది పెద్ద గ్రామం మాకు సపరేట్ ఆటో ఉంది సపరేట్ లంబర్ డిపో ఉంది అన్ని కార్లన్నీ వస్తూ ఉంటాయి పెద్ద గ్రామం మా గ్రామానికి జనాభా రెండు వేలు పెద్ద జనాభా మాతో సహా మేమే ఉంటాం యాభై మంది మొత్తం ఈ గ్రామ జనాభా టూ కంటే ఎక్కువ పెద్ద గ్రామం తెలివే అక్కడ అలాస్కాలో ఇటువైపు ఉన్నారు రెండు వందల వందల మూడు అలాస్కాలో మరీ చిన్న ఉంటాయి కమ్యూనిటీలు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ వేలుంటే అలాస్కాలో వందలు ఉంటాయి కమ్యూనిటీస్ అక్కడ ఓ నది ఉంది ఆ నది అవతల తీరానికి వెళ్ళడానికి వీళ్ళు వెళ్ళడానికి బ్రిడ్జి కోసమని కాంగ్రెస్లో డబ్బులకి పెట్టారు ప్రపోజిషన్ అప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడికి వెళ్తారా ఆ బ్రిడ్జి మీద ఎక్కడికి అవతల ఏం లేదు అదంతా అడవి మంచు స్ నోమాన్స్ ల్యాండ్ ఇక హాస్పిటబుల్ ల్యాండ్ ఏం కాదు ఆ కవతలు ఏం లేదు అంటే కాదు బ్రిడ్జ్ దానికి ఆ బ్రిడ్జిని పేరు బ్రిడ్జ్ టు నోవే ఎనీవే సో బ్రిడ్జ్ అంటే ఆవలి తీరం ఉంటుంది పరబ్రహ్మకు ఆ విధంగా చేయడానికి వీలు లేదు కాబట్టి ఇది పరబ్రహ్మ కాదు అవదు మరొకటేదో అవుతుంది నచపరస్వ బ్రహ్మణ పారవత్వం శక్యమ్యుపగంతుం అనంతమారం ఇది శ్రవణాత్ పరబ్రహ్మకి ఒక పారవత్వం భావన చేయటం అంగీకారం కాదు ఎందుకంటే బృహదారం యొక్క శృతిలో కూడా అనంతమారం అని చెప్పబడేది అనంతం అంటే కాలములో అంతములేనిది అపారం అంటే దేశములో అంతము లేనిది అని అర్థం కాబట్టి ఇక్కడ సేతు అనే పదం చేత దేశంలో ఒక పరిచ్ఛేదం చెప్పబడుతోంది కనుక ఈ ఆయతనం ఏదైతే గలదో ఇది మీ పరబ్రహ్మ కాదు మరొకటి అవుతుంది మరోటి అది మొత్తానికి పరబ్రహ్మ కాదు ముందు పరబ్రహ్మ కాదు అని తెలిస్తే ఆ మరొకటి చూసుకోవచ్చు అర్థాంతదేచ యతనే పరిగృహ్యమాణే సతిసత్త ఆయతనం పరబ్రహ్మ కాదని మనకి తెలిసిపోయింది కనుక మరొక తత్వము అర్థాంతరే మరి ఒక తత్వము ఆయతనముగా స్వీకరించాలి మనం మనం అలా స్వీకరించాలి ఒకసారి అంతవరకు సెటిల్మెంట్ వస్తే ఆ తత్వం అన్నది తేలిగ్గా మనం తెలుసుకోగలుగుతాం అదేమిటంటే ప్రధా స్మృతి ప్రసిద్ధం ప్రధానం పరిగ్రహీత్యం ప్రధానాన్ని మంత్రాల్లో ఎక్కడా చెప్పలేదు ఉపనిషత్తుల్లో వేదాల్లో ఎక్కడ చెప్పలేదు కానీ స్మృతులలో ప్రసిద్ధమై ఉన్నది స్మృతి అంటే కపిల స్మృతి కపిల భగవానుడు కపిలుడు కపిల మహర్షి ఆయన సూత్రాల్లో ప్రధానమే జగత్కారణము అని చెప్పాడు అదే ఆ కప్ అదే మనం ఇక్కడ చూసుకోవాలి కాబట్టి మంత్రాల్లో దొరకండి సందేహంగా వదిలేసిన దాన్ని మీరు ఈ స్మృతిని పట్టుకుని ఓహో ఆ మంత్రంలో చెప్పింది ఇదేనప్ప అని అలా తీసుకోవాల్సి కాబట్టి ఇక్కడ ఆయతనంగా మనము కపిల స్మృతిలో బాగా ప్రసిద్ధంగా చెప్పబడినటువంటి ప్రధానము జడమది ఆ ప్రధానమును స్వీకరించమను ప్రధానం పరిగృహీత్యం పరిగ్రహీతం చే ఎందుకంటే ప్రధానం ఎలా అవుతుంది ఆయతనము ప్రధానం జగత్ కారణం కదా జగత్ కారణంగా చెప్పారు వాళ్ళు అంటే దానికి చెప్తున్నారు సస్యా కారణత్వాయతనత్వోపత్తే ఆ ప్రధానము కారణము జగత్ కారణం అదే ఆయతనము చాలా యుక్తియుక్తంగా ఉంటుంది ఉపపత్తి అంటే యుక్తియుక్తము సో ఇప్పుడు ఆభరణములన్నిటికీ ఆయతనమేది అంటే బంగారు అలా ఎలా చెప్పగలిగారు మీరు ఇవన్నీ బంగారం నుంచే పుట్టేయి బంగారం కారణం అదేవిధంగా ఈ ముల్లోకములకు ఆయతనమేది అంటే ప్రధానము ఎందుకంటే ప్రధానం నుంచే ఈ ముల్లోకాలు పుట్టుకొచ్చాయి అని కపిల కపిల సిద్ధాంతం మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మసూత్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కపిల సిద్ధాంతము దాని ఖండన ఉంటుంది భగవద్గీతలో మీరు ఎక్కడికి వెళ్ళినా కర్మవాదము దానికి ఖండనా ఉంటుంది భగవద్గీత అంటే అలాగే ఉండదు మీమాంసక మతాన్ని ఖండిస్తారు ఇంకైతే భగవద్గీతని దేవాలయంలో కూర్చున్న పాఠం చెప్పకూడదు అది వర్కౌట్ కాదు కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది అలాగే యజ్ఞాల్లో కూర్చొని అసలే చెప్పకూడదు కాంట్రడిక్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి తెలియదు అర్థం చేసుకోవాలి వాళ్ళ దేవాలయానికి వచ్చే స్వామీజీ దేవాలయానికి వచ్చేసి నువ్వు పాఠం చెప్పేది అంటారు వాళ్ళు ఏమిటి చెప్పింది అక్కడ పాఠం గంటలో వివాహిస్తూ ఉంటారు పాఠం చేస్తూ ఉంటే గంట వాయించద్దండి అంటే ముక్కు మీద వేలేసేసుకుని ఏమిటండి దేవాలయానికి వచ్చి గంట వాయించొద్దంటాడు ఏమిటండి అనేస్తా ఇంకా మీరేమని చెప్తారు సమాధానం మనకి దేవాలయానికి వచ్చి గంట వాయించొద్దంటే అది ఎంత విదూరంగా ఉంటుందో చూడండి కాబట్టి ఇంత ఎక్కడికక్కడ ఆపోజిట్ ఉంటుంది ఈ శాస్త్రాలు ఇలాగే ఉంటాయి కాబట్టి నేను ఎందుకు మీరు చెప్తున్నానంటే మీకు ఒక నిర్ణయం ఉండాలి అందుకోసం చెప్తున్నాను కనుక ఆయతనమే స్వీకరించుదలుచుకుంటే మనం కతుల స్మృతి ప్రసిద్ధమైనటువంటి ప్రధానాన్ని జగత్కారణము అది కారణం కనుక ఆయతనం అవుతుంది మాకు ఈ స్మృతి వద్దండి మాకు శృతే కావాలి అని అనుకుంటే శృతి ప్రసిద్ధో వా స్యాదు మాకు ఈ స్మృతి వద్దు మాకు శృతే కావాలని మీరు అనుకుంటే వా అథవా మీకు ప్రధానం వద్దనుకుంటే స్మృతి కారణంగా శృతిలో వాయువు వాయుదేవత సర్వమునకు ఆయతనకుగా ప్రతి వర్ణించబడింది కాబట్టి మీరు ఆ వాయుదేవతను ఆయతనం ఈ ముల్లోకములకు ఆయతనంగా స్వీకరించవచ్చును ఏమండి మీకు కేవలము ఈ వాయువు సింపుల్ మొత్తం ఇంత ఉపనిషత్వాంగమయం ఉంటే దాంట్లో ఒక్క చోట ఈ వాయువు ఒక మొక్క కనపడుతుంది ఏమండి మొత్తం మధ్వ సిద్ధాంతం అంతా ఆ ఒక్క మొక్క మీద ఆధారపడుతుంది మీకు దాని సారతత్వం చెప్పేస్తున్నాను వాయు గౌతమా తూత్రం వాయు గౌతమాం సూత్రేణ అయోక పరచోక సర్వాణి భూత సందృబ్ర శ్రవణాత్ అది వాయువుని మనం స్వీకరించవచ్చు ఎందుకంటే మరి యేష సేతు ఎలా అన్వయిస్తారు వాయువుకి అంటే ఇక్కడ ఎలా చూస్తామంటే సేతువు పేరెట్టి పరబ్రహ్మని పక్కన పెట్టేశారు కదా ఇప్పుడు ఆ సేతువుతోటే వాయువుని పట్టుకురావచ్చు సేతు ఏం చేస్తుంది ఈవల గెట్టుని ఆవలి గట్టుని కలుపుతుంది అది సేతు చేసే పని అదేవిధంగా భూలోకాన్ని స్వర్గలోకాన్ని కలిపిదేమిటి వాయువు అలా చెప్పారు వేదంలో మీరు ఊహించుకోవాల్సింది ఏం లేదు అక్కడ వేదంలో అలా చెప్పారు ఈ లోకములన్నింటినీ వాయువై గౌతమ తత్సూత్రం సూత్రము సూత్రము అంటే సూత్రే మణిగణ ఇవ సూత్రము అంటే పువ్వులన్నిటినీ కలిపి మాల సూత్రం వాయు అట్టి సూత్రం గుచ్చునుందన్నింటినీ ఈ లోకాన్ని పైలోకాన్ని కలిపి ఏక ఏకసూత్రబద్ధం చేసే సూత్రమేమిటి వాయు వాయుదేవత అంతరిక్షంలో ఉండి అటు స్వర్గాన్ని ఇటు భూలోకాన్ని కలిపి పెడతాడు అని వర్ణించారు సో హే గౌతమ అని ఆయన పాఠం చెప్తున్నాడు చాంద్రోగ్యంలో ఉంది మన పుస్తకంలో ఉంది అయితే మన పుస్తకంలో ఉంది బ్రహ్దాన్యం చాంద్రజ్ఞంలో కూడా వస్తుంది వాయువు ఏం చేస్తుందంటే సూత్రం అంటే కలిపి ఉంచేది సేతు అంటే అంతర్థమో సూత్రము అంటే అంత అర్థం అన్నట్టుగా తీసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే గౌతమ అయంంచలోక పరశ్చక వాయునా సూత్రేణ ఈ లోకము పరలోకము కూడా సూత్రముగా ఉండే వాయువు కలిపి ఉంచబడ్డాయి అంతేకాదండి సర్వాణి భూతాన్ని సకల ప్రాణులు ఇప్పుడు మనందరం కూడా విడివిడిగా ఉన్నట్లు అనిపించిన మూలల్లో మనందరం ఒక్కటే ఆ విధంగా మనందరినీ ఒకేదానిగా కలిపేటువంటిదేమిటది వాయువు ఎందుకంటే అందరము అదే వాయువుని పీల్చుకుని బతుకుతున్నాం సేమ్ వాయువుని పీల్చుకుని బతుకుతున్నాం కాబట్టి సకల ప్రాణులు కూడా ఆ వాయువు చేతనే సందృబ్ధాన్ని భవంతి అంటే గుచ్చివేయబడి ఉన్నది సూత్రే మణిగణములు వలె మాలలో పూములు వలె సకల ప్రాణులు ఆ వాయువు చేత గురుచివేయబడి ఉన్నది వాయువు అంటే హిరణ్య కూడా పేరు ఆ హిరణ్య యొక్క స్థూల రూపమే వాయువు ఆ విధంగా వాయుదేవత ప్రధానంగా మీకు వర్ణలు ఉన్నాయి వేదలో వాయుదేవతకి చాలా ప్రాముఖ్యం ఉండదు వేదం జోలుకుంటే తెలుస్తుంది మామూలుగా ఆ జ్ఞానం వేదం జోలికి పోరం వేదం వల్లించిన వాళ్ళు కూడా వేదం జోలికి పోరం అది దురదృష్టం కనీసం వేదం వల్లించిన వాళ్ళైనా వేదం జోలికి పోతే అదొరకంగా ఉంటారు వాళ్ళు వేదం జోలికి పోరు అందరూ ఎక్కడున్నారో అక్కడికే వచ్చేస్తారు వాళ్ళను అందరూ బాబా గారి గుళ్ళో ఉంటే వాళ్ళు మాత్రం వేదంతో ఏమి వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు జై ఆ బాబా గారికి మేమే అని అభిషేకం అవుతుంది